కనుక ఆశాంతం వినాలి మొదల నుంచి కొనదాకా వినాలి మధ్యలో మానేసి అప్పుడప్పుడు అప్పుడప్పుడు వినటం కాదు మొన్న ఎలన్ రాజు శ్రీనివాసరావు గారు కూడా విజయవాడలో ఈ సత్సంగం పెట్టి ఒక సబ్జెక్ట్ ఆయన మొదలుపెట్టి ఒక మండలం రోజులో ఎన్ని రోజులు చెప్పేవాడు అది ఆయన ఆయన వినటం కోసం విజయవాడలో చెప్తే గుంటూరు ఇతర ప్రాంతాల నుంచి కూడా తేనాల నుంచి కూడా ట్రైన్లో బస్సులో వెళ్ళి వెళ్ళేవాడు అయితే ఆయన ఒకరోజు ఆబ్సెంట్ అయితే ఊరుకునేవాడు కాదు లేటుగా వస్తే ఊరుకునేవాడు కాదు ముందే వెళ్ళిపోతే ఊరుకునేవాడు కాదు నలభై రోజులు మొదల నుంచి చివరి దాకా వింటేనే వాళ్ళు రానిచ్చేవాడు లేకపోతే వాళ్ళని చడామడ తిట్టేవాడు ఆయన సీడీలు కనుక ఎవరైనా పెట్టుకుంటే ఆ తిట్లు కూడా సీడీలో మనకి వినబడతాయి అయితే మనం కఠినంగా లేము శిష్యులకి కొంచెం స్వేచ్ఛ అయినా కానీ వాళ్ళకు వాళ్లే దీన్ని గుర్తించి గ్రహించి మొదల నుంచి చివరిదాకా ఈ గ్రంథం ఈ వ్యాఖ్యానాన్ని ఈ రహస్యాన్ని ఈ బోధని ఈ ప్రబోధని అంతరాయం లేకుండా వినాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది మీకే ఈ గ్రంథంలోని సారాంశము తెలుస్తుంది అప్పుడు తెలుస్తుంది అయినను ఒక మాట చెప్పాల్సిన బాధ్యత నా ఎందు ఉన్నది సద్గురువులు అతిరహస్యముగా తమ ప్రియ శిష్యులకు మాత్రమే బోధించినట్టి ప పరమరహస్యములను లోకులు అందరూ గ్రహించు వనవలను అను ముందంజ వేసి వెల్లడించి ఉన్నాను నిజానికి ఒకప్పుడు దీన్ని రహస్యంగా దాచి ఉంచి పెట్టడం మంచిదే జతనమ్ముగా దాచి చదువుము అని కూడా కదార్థాల్లో ఉంది చక్కగా దాచి అవసరమైనప్పుడు దాన్ని వివరించుకోవాలనేటువంటిది ఒక సంప్రదాయం అన్నమాట నిజమే అయితే ఎలాగైతే ఉపనిషత్తులన్నీ కూడా తపస్సు చేసుకొని వాళ్ళు విన్నవి గురు చెప్తూ గ్రంథస్థం కాలేదో వ్యాసుల వారు పూనుకొని వేదాలని నాలుగుగా విభజించి ఆ ఉపనిషత్తులన్నీ ఒక చోట తెచ్చుకొని విభజించి ఋగ్వేదమని యజుర్వేదమని సామవేదమని అధర్వణ వేదమని నాలుగు వేదాలుగా విభజించి వేద వ్యాసుడు అయ్యాడో అదే విధంగా ఈ గురు పరంపరలో యొక్క రహస్యాలు ఒక్కోసారి నూటికి నూరు పాళ్ళు శిష్యులకి ఆ శిష్యులకి మరొక శిష్యుడు అలాగ ఋషి సంప్రదాయము ఒక వంశము ఏదైతే గురు పరంపరగా ఉన్నదో అక్కడ కొంతవరకు కొన్ని జారిపోతూ ఉన్నాయి జారిపోయినవి మళ్ళీ మరుగున పడిపోతున్నాయి మరుగున పడ్డదాన్ని తిరిగి మళ్ళీ చెప్పేవాళ్ళు లేరు అటువంటి సందర్భంలో వ్యాసుల వారు ఉపనిషత్తుల గురించి నాలుగు వేదాలుగా ఎలా చేయాల్సి వచ్చిందో ఇవాళ లక్ష్మణాచార్యులు గారు కూడా అలా అతిరాస్యంగా ప్రియ శిష్యులు చెప్పి మిగతా వాళ్ళకి చెప్పకుండా ఉండటం అనేది కూడా ఉంది ప్రియ శిష్యులు అనగానే పక్షపాతం గురువుకి పక్షపాతం ఉందని కాదు శిష్యుడిగా ఉండేవాడు గురువుకి ఎప్పుడు ప్రియం అవుతాడంటే అతను చెప్పింది చెప్పినట్టు ఆచరించి కొంతవరకు అనుభవానికి వస్తే పై పై అనుభవానికి అతనికి యోగ్యత ఆ యోగ్యులైనటువంటి శిష్యుల మీద ప్రేమతో ప్రియత్వంతో ఆ రహస్యాన్ని విప్పి పైకి అధిగమింపజేస్తారు మిగతా వాళ్ళకి చెప్తే వాళ్ళు అందుకోలేరనే ఉద్దేశమే కానీ వాళ్ళకి గురువులకి పక్షపాతం అంట అంటగట్టకూడదు ఈ విధంగా జరుగుతూ ఉంది లోగడ అయితే ప్రియ శిష్యులు లభించినటువంటి అప్పుడు ఆ బోధ కూడా అక్కడితో ఆగిపోయింది ఆ గురువు అంతరించిపోయారు ఆ గురువుకి శిష్యుడి ఆయన దగ్గర రహస్యం శిష్యుడిగా అందలేదు ఆ శిష్యుల నుంచి పరంపర ముందుకొచ్చినప్పుడు ఆ ఆ రహస్యాలన్నీ ఇక ఎవరికి తెలియనటువంటి పరిస్థితుల్లో వచ్చినప్పుడు ఒకనొక కాలంలో ఎవరో ఒకళ్ళు వచ్చి ఆ రహస్యాన్ని పరిశోధించి మరి గురుస్ఫూర్తితో అందుకొని లేకపోతే ఇక్కడ అందుబాటుగా పోయినా ఎక్కడో కాశీలోనో వారణాసి ఎక్కడికో వెళ్ళి ఎక్కడోక్కడ సంప్రదాయంలో మళ్ళీ పోయి వేదాలు ఉపనిషత్తులు వెనక్కి తీసుకొని ఉపనిషత్తుల సారమే భగవద్గీత కాబట్టి భగవద్గీతగా ఉపనిషత్ సారంతో మళ్ళీ వ్యాఖ్యానం రాసినప్పుడు ఆ రహస్యాలు ఎప్పుడో బయటకు వస్తాయి ఆ పద్ధతిలోనే ఆ కోవలోనే ఈ వేదాంతం లక్ష్మణాచార్యులు గారు దాన్ని గ్రహించి నేను గ్రహించిన దాన్ని మరి ఇక్కడ కొంతమందితోనే పోకూడదు ఇది ఇది అందరికీ అందాలి అనేటువంటి సదాభిప్రాయంతో ఈయన మొదలుపెట్టాడు కాబట్టి దీన్ని రామానుజ రామానుజాచార్యులు గారికి వారి గురువు ఒక మంత్రోపదేశం చేసి ఇది రహస్యము అన్నారు రహస్యం అంటే ఏంటంటే అంటే ఎవరికి చెప్పకూడదు ఎవరికి చెప్పబోతే ఎట్లంటే తగిన వాడు వాడు ఒక్కడికే చెప్పాలి అన్నారు చెప్తే ఏమవుతుంది అన్నాడు చెప్తే ఏమవుతుంది అంటే ప ఘోర నరకానికి వెళ్తా ఉన్నాడు సరే అప్పుడు గుడి గోపురం ఎక్కి అందరికీ చెప్పేశాడు ఆ మంత్రం ఆయన ఎందుకు అంటే నేనొక్కనే నరకానికి పోతే వీళ్ళందరూ స్వర్గానికి పోతారు వీళ్ళందరికీ మోక్షం వస్తుంది అనేటువంటి కృపతో రామానుజాచార్యులు ఎలాగైతే చెప్పారో ఈ లక్ష్మణాచార్యులు గారు కూడా ఈ పరమరహస్యాన్ని దాచి ఉంచి తగిన వాళ్ళకి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నప్పటికీ తెగించి అందరికీ ఈ రహస్యాన్ని వెల్లడించాలనేటువంటి సదభిప్రాయంతో ఈ స్వరాజ్య భగవద్గీత అనేటువంటి దాన్ని ఆయన రచించారు కనుక ఈ స్వరాజ్య భగవద్గీత మహోన్నమైతే మహోన్నతమైనదని విన్నవించుతున్నాను ఇంతకుముందు ఈ రహస్యములు సుధార వెల్లడించి ఉన్నతో నేను ఈ గ్రంథముడు రాయవలసిన అవసరము లేకుండాది ఎవరైనా సరే ఒక ఉదారమైనటువంటి బుద్ధితో కొంతమంది ఈ గ్రంథాన్ని ఈ రహస్యాలు ఇప్పుడు